జం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన స్వంగూతిదనం శ్రీ మహాగణాధిపత సివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓ సహనా సహనౌురత్తు సహవీంకరవై స్మితమస్ ఓ శాంతి శాంతి శాంతి జిహ్వా మే మధుమత్తమా భూరి విశ్రువం భాష్యం జిహ్వాధుమత్తమా మధుమతి अतिशयन मधुराषिणी ना जिफ्वा मे जिफ्वा नाक ना मधुमत्मा मधुमती मधुमती अतिशय तम प्रत्यय तरा तम मधुमत् अधुन क మధుమత్తమా అంటే అతిశయమై అతిశయముగా అంటే అధికముగా మధువును తేనెను కలిగి ఉన్నది అంటే నా నోటం వచ్చే పలుకులు అతిశయించిన మధుర భాషణముగా ఉండవలెము అని ప్రార్థన ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రార్థన ఇప్పుడు మన నోటితో వచ్చేటువంటి పలుకు మధురంగా ఉండడం మాత్రమే కాదు అతిశయించిన మాధుర్యాన్ని కలిగి ఉండాలి జిఫామే మధుమత్తమ తమ ప్రత్యయం కూడా ఉంది ఇప్పుడు కూడా పరుషంగా మాట్లాడుకోవడం జిఫ్వాగ్రమునందే బంధువులందరూ ఉంటారు జిఫ్వాగ్రమునందే శత్రువులు అందరూ ఉంటారు ఒక్క పొరపాటు మాట మాట్లాడితే అందరూ శత్రువులు అవుతారు మాట్లాడితే శత్రువులు కూడా మిత్రులు అవుతారు అంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్ని వదిలిపెట్టేసి అందరికీ అడుగులకు మడుగులొత్తుతో ఉండమన్న అభిప్రాయం కాదు కానీ ఏ పరిస్థితిలోనూ కూడా పరుషంగా మాట్లాడటం అన్నది ఎప్పటికీ తప్పే మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమపూర్వకంగానే ఉంటే మంచిది ఏ కారణం చేతనైనా దుష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం చేసి పనితో చేస్తాం వాటితోటి మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని కట్ చేసుకుంటాము దూరంగా ఉంటాము మన బౌండరీస్ మనం గీసుకుని ఆ బౌండరీస్లోకి వాడిని రానివ్వకుండా మన జాగ్రత్త మనం తీసుకుంటాం వాడు వచ్చి నెత్తుమీది కూర్చుంటానంటే ఎలా వచ్చి కూర్చోమని అభిప్రాయం అది కానీ మనం మన సంతులనాన్ని ఏనాడు కోల్పోరాదు అనకుండే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని మనం పోగొట్టుకోవాలి ద్వేషించటము బుద్ధి ఎందు ద్వేషం బుద్ధిలో ఉన్నటువంటి ద్వేషం మనస్సులోకి ప్రవేశిస్తుంది ప్రవేశించేప్పటికీ అది క్రోధ రూపంగా పరిణమిస్తుంది ఉన్నది అహంకారం అహం అహంకారం అహం కరోమి సర్వన్నేనే మునగాడిని అనే అహంకారం దాని వలన బుద్ధి ఎందు రాగద్వేషములోనే సంస్కారాలు నిర్మాణం అవుతాయి ఆ ద్వేషము సంస్కారం మనస్సులోకి ప్రవేశించేప్పటికీ క్రోధ రూపాన్ని దాలుస్తుంది ఈ క్రోధము వాగేంద్రియంలోకి వస్తుంది ఆ వరస అలా బుద్ధి మనస్సు ఇంద్రియము కర్మే జ్ఞానేంద్రియము కర్మేంద్రియము మొత్తం మనస్సులో ఉన్నటువంటి క్రోధము వాగింద్రియంలోకి దురుక్తి రూపంగా ప్రవేశిస్తుంది దురుక్తి అంటే తెలుసు కదా చెడు పలుకులు అది కర్మేంద్రియాలలోకి హింస రూపంగా ప్రవేశిస్తుంది ఆ తర్వాత సమాజంలోకి విద్రోహ రూపంగా ప్రవేశిస్తుంది సో అహంకారము బుద్ధి యందు ద్వేషము మనస్సులో క్రోధము వాక్కునందు కర్మయందు హింస బాహ్య జగత్తునందు విద్రోహము ఇన్ ఇంత ఇది ఒక అధర్మ పరంపర ఇది మహాపరంపర ఇది సో ఈ పరంపరని మనం దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలి సో వాగింద్రియము ఎప్పటికీ కూడా మధుర భాషిణిగా దీని ప్రాధాన్యం ఇంత అంతా కాదు ఎందుకంటే మీరు వాక్కుని బాణంగా మలిచి విడిచిపెట్టినట్లయితే ఈ వాగ్బాణము వెళ్ళి ఎదరువాడి హృదయంలో శల్యంలాగా గుచ్చుకుంటుంది ఒకసారి వాగ్బానాన్ని విడిచిపెట్టేస్తే దాన్ని విత్డ్రా చేసుకోవడం కష్టం మీరు ఎంత రిగ్రెట్ అయినా కూడా క్షమాపణ చెప్పినా కూడా సో ఇట్ ఈజ్ ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ ఓన్లీ యూ కెనాట్ అండూ వాట్ హౌ మాట మొట్టమొదటి మాట పలికేసేమో అంటే దాన్ని అండూ చేయడం కష్టం అయిపోతుంది ఒకప్పుడు పొరపాటుని పలికి జీవితాంతం రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి కూడా మధురంగా మాట్లాడడం చాలా ప్రధానం సో తక్కువగా మాట్లాడడం చాలా ముఖ్యం తక్కువగా మాట్లాడుతుంటే క్రమంగా దాంట్లోకి మాధుర్యం కూడా వస్తుంది మాధుర్యాన్ని మనం తెచ్చిపెట్టుకుని డిప్లొమాటిక్ మాధుర్యం హైపోక్రిటికల్ మాధుర్యం కాదు కంట్రైవ్ చేసిన మాధుర్యం ఉండకూడదు సహజంగా మాధుర్యాన్ని మనం అలవాటు చేసుకోవాలి సో ఆ విధంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి ఇఫ్వామే ఇలాగంటిదే ఒక ప్రార్థన ఇంకో మంత్రంలో ఇడాదే వూర్మీయస్పతి ఈ మంత్రం వినుంటారు మీరుష్యేవదిష్యేవ్యా మధువదిష్యే మధుమే వాచముద్యాసం దేభ్య మధుమతి వాచముద్యాస సో మధువదిష్యే మధు మనిష్యే మధువదిష్యే మధువును భావన చేస్తాను మధువును పలుకుతాను ప్రేమగా ఉండడం అలవాటు చేసుకోవాలి ప్రేమ ఎదరవాళ్ల కోసం కాదు నేను వాడి మీద ప్రేమ చూపిస్తే నాకేం వచ్చిందని ఇలాగంటే ఆలోచన ఉండకూడదు ప్రేమ అన్నది అది మీ యొక్క ఈ దేహము ఈ మనస్సు మీ స్వరూపాన్ని ప్రకటించే సాధనాలు కావాలి కానీ మీ స్వరూపము సచ్చిదానందము అది ప్రేమస్వరూపము సో అది ప్రకటించే సాధనాలు కాకుండా ఈ మనస్సు ఈ దేహము దానికి ఆపోజిట్ సాధనాలు అయ్యాయి అనుకోండి అంటే అర్థం ఏంటనమాట స్వరూపం ఒకటి ప్రవృత్తి ఒకటి ఆపోజిట్లో ఉంటుంది దానివలన కష్టపడేది మీరే కానీ మరొకళ్ళ వాళ్ళో కాదు కాబట్టి ఎప్పుడు కూడా మధువాక్యం మధురమైన వాక్కును కలిగి ఉండవాలంటే ఒకవేళ మనకు అనుకూలంగా లేకపోతే చెప్పొచ్చు అయ్యా ఎందుకు నన్ను హింస పెడతారు నమస్కారం అని చెప్పేసి మీరు మధురంగా చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు దానికోసం వాళ్ళని ఎగబడి తెతనక్కర్లేదు మధురవాక్యం చాలా ఇంపార్టెంట్ మధురవాక్యం పలకడం చేత కాని వాళ్ళు జీవితంలో వాళ్ళు పైకి రా ఎప్పుడూ ఉంటారు వాళ్ళు ఎంత సంపద ఉన్నా కూడా ఆ సంపద శోభే లేదు ప్రేమగా చాలా ముఖ్యం జిహ్వామే మధుమత్తమా ముందు బ్రహ్మజ్ఞానం ఆత్మనిష్ట ఆత్మజ్ఞానం ఇవన్నీ తర్వాత మోక్షం ఇవన్నీ తర్వాత ముందు దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ సో పరమేశ్వరుడు ఆ విధంగా ప్రార్థిస్తే బ్రహ్మజ్ఞానం అన్ని దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇట్ మనం ఈ ఆస్పెక్ట్స్ని కొన్నింటినీ రెడీ చేసుకోవాల్సి మధుమతి అతిశయన మధుర భాషణిర్థ మధుర భూయాత్ ఆ భూయాత్ అనే క్రియాపదాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడ భూయాసం ఉంది కదా భూయాసం భూయాత్ నా వాక్కు మధురముగా నుండు మధురముగా నుండుగాక తర్వాత భాష్యం కభ్యాం శ్రోత్రభ్యాం భూరి బహు విశ్రువం వ్యశ్రవం శ్రోతూయాసం ఇది ఈ చెవుల ద్వారా చెవులతో కర్ణాభ్యా భూరి అంటే అధికముగా విశ్రువం శ్రవణము చేయువాడను అగుదునుగాక సో శ్రీనాథు వర్ణించు జెఫ్ఫ జె అని ఇలాగా పోతన్నగారు ఏదో పద్యమో చెప్తారు సో మధువైరి దలిన మనము మనము మొత్తం ఇంద్రియాల నుండి కవర్ చేస్తారు నాకు ఆ పద్యం గుర్తులేదు సో వీణులు వీణులు అంటాడు ఆయన శ్రీనాథు నర్చించు పదములు పదములు సో శ్రీనాథు వర్ణించు జిప్ప జిప్ప సో రకరకాలుగా చెప్తాడు సో ఆ శ్రీహరి యొక్క కీర్తిని శ్రవణం చేసే చెవులే చెవులు సో చెవులు ఉన్నది కర్ణాభరణం పెట్టుకున్న కోసమే కాదు కొంతమంది దుద్దులు పెట్టుకుంటారు దుద్దులు అంటే నేను స్త్రీల గురించి అంటలేదు స్త్రీలు కర్ణాభరణాన్ని ఎలాగో ధరించాలి అది ఎటైర్లో భాగం అవుతుంది ధర్మబద్ధమైనటువంటి పద్ధతి నేను వాళ్ళు అంటలేదు పురుషులు పురుషులు వైదికులు అయితే రెండు పెట్టుకుంటారు మోడర్న్ పాప్ సింగర్స్ వాళ్ళు అయితే ఒకటి పెట్టుకుంటారు యాండ్రీ అగాసీ అని ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు ఒకటి పెట్టుకుంటాడు అని వన్ విల్ బి డాంగ్లింగ్ సో దీంట్లో ఎడమవైపు పెట్టుకునే వాళ్ళు కొంతమంది కుడి వైపు పెట్టుకునే వాళ్ళు కొంతమంది రకరకాల ఈ మధ్యన రెండు పెట్టుకుంటున్నారండి నేను న్యూయార్క్లో అక్కడ పరిశీలించాను నవెడేస్ ది వేర్ టూ వన్ పోయింది ఇప్పుడు అంతా రెండే ఎనీవే సో దుద్దులు పెట్టుకుంది కోసం లేదు కర్ణాభరణాలు సో మానవులు ఎలా ఉంటారంటే ఈ దేహం కేసు చూసుకుంటారు చూసుకుని ఈ దేహమే నేను అని అక్కడి నుంచి ఆ అజ్ఞానం విలాసం ప్రారంభమవుతుంది నేనే ఈ దేహం కదా ఇప్పుడు నన్ను నేను అలంకరించుకోవాలి నేను బుద్ధి అయితే దేనితో అలంకరిస్తారు అజ్ఞా విజ్ఞానంతో అలంకరిస్తాను నేను మనస్సు అయితే దేనితో అలంకరిస్తారు ప్రేమతో అలంకరిస్తారు నేను దేహమైతే దేనితో అలంకరించాలి చూడాలి ఎక్కడెక్కడో కొమ్ములాగా ఉంటే అక్కడక్కడ అలంకారం ముక్కు కొంచెం ముందరకు ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు చెవిలు రెండు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి పెట్టుకోవచ్చు చీక్స్కి పెట్టుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ వదిలిపెట్టేసి కాబట్టి ఎక్కడెక్కడ చేతులకి అలంకారాలు వేళ్ళకి అలంకారాలు ఉంగరాలు అంటే అంటే ఫాల్స్ కమిట్మెంట్ పీపుల్ హ్యావ్ ఉంగరాలు నాలుగు ఉంగరాలు మూడు ఉంగరాలు ఆ ఉంగరాలకు పెద్ద పెద్ద రాళ్ళు అసలు ఉంగరమే ఆల్ సిల్లీ దాని మీద మళ్ళీ ఒక పెద్ద శాస్త్రం ఉంగరం మీద ఇది ఉండాలి అది ఉండాలి నవరత్న పుటంగరం అనేవడో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంత పెద్ద ఉంగరం నవరత్నాలు దాంట్లో ఉంటాయి నవరత్నాలు ఉంటే నవనిధులు మనకు వచ్చేస్తాయని వీటి తాత్పర్యం అంత ఆశ సమాజంలో ఉన్న ధనం అంతా వాడికి వచ్చేసేయాలి నవరత్న పుటంగరం సో ఈ విధంగా ఇది ఒక పెద్ద అజ్ఞాన విలాసం తప్ప ఇంకొకటి లేదు దేహంతో తాతాత్మ్యం చెందితే నేను దేహం అయితే దేహానికి అలంకారం ఇలాగే ఉంటుంది అసలు వాస్తవంలో నేను ఇవేమీ కాని కాదు ఆత్మస్వరూపానికి ఇవేమీ లేనేలేవు ఎనీవే సో శ్రవణము ఇచ్చినందుకు శ్రో శ్రోత్రేంద్రియము ఇచ్చాడు దీనికి ప్రయోజనం ఎంతసేపు సత్సంగంలో శ్రవణం చేయుట శ్రవణాన్ని చేయటం చాలా అవసరం శ్రవణము చాలా గొప్ప సైకలాజికల్ ప్రక్రియ కేవలం ఏదో పుణ్యం శ్రవణం అని కాదు శ్రవణం చేసే సమయంలో మీ అహంకారము సస్పెండ్ అయి ఉంటుంది సంసారం అంతా సస్పెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే మరి ఏ పని లేకుండా ఎక్కడొచ్చి కూర్చున్నామండి బోల్డ్ అనే పనులు ఉన్నాయి మనకి నాకు పనులుంది మీకు పనులు కానీ ఆ పనులన్నీ ఇంపార్టెంట్ కాదు దేఆర్ దే ఆర్ ఇంపార్టెంట్ బట్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ దెర్ ఈస్ సమ్థింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దెమ్ అని దెర్ ఈజ్ ఎ వాల్యూ ఫర్ సంథింగ్ హయ్యర్ దాన్ ది ఎఫ్ఐర్స్ ఆఫ్ ది వరల్డ్ ఆ వాల్యూ మనకు ఉండబట్టే మనం వచ్చి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి సాంసారికమైన ఆసక్తులు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఒక కొంతసేపు సస్పెండ్ చేసేసి స్థగితం చేసేసి వాటిని పక్కన పెట్టేసి మీరు మనస్సుని ఒక ఉన్నతమైన విషయానికి అర్పించుట అనే ఇది ఇది సామాన్యమైన విషయం కాదు వెరీ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్ ఇది కేవలము శ్రవణమునందు మాత్రమే సాధ్యమవుతుంది మీరు పూజలో కూర్చున్నప్పుడు ఇది ఒకంత సాధ్యం సాధ్యం కాదు పూజలో కూర్చుంటారు అరగంట సేపు పూజ చేస్తారు కానీ అరగంటలో మనస్సు ఎంతసేపు సంసారం మీద ఉంది ఎంతసేపు సంసారకానికి అతీతంగా ఈశ్వరుడి మీద ఉన్నది అని మీరు లెక్క వేసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే కూడా గొప్ప కానీ శ్రవణ సమయంలో మీరు గంటన్నరసేపు కూడా సంసారము దూరంగా నిలబడి ఉంటుంది శ్రవణం అంటే సంసారానికి భయం అది శ్రవణం ఉన్నటువంటి సంసారమేమి దాని ఆటలు సాగవు చాలా విలువైనది శ్రవణం కాబట్టి నేను కర్ణాభ్యాం భూరి నేను అధికము అధికముగా శ్రవణము చేస్తాను మీరు ఒక శ్రవణం చేశారు ఇంకా మనస్సుకి మీకు ఊరట లభించలేదనుకోండి ఏం చేయాలి ఏం చేయాలంటే మళ్ళీ శ్రవణం చేయాలి ఇంకోసారి శ్రవణం చేయాలి పునఃపున శ్రవణం చేయటమే మార్గము శ్రవణాన్ని మించినటువంటి సాధనము మరి లేదు కాబట్టి కర్ణాభ్యాం భూరి విశ్రువం తర్వాత ఆత్మజ్ఞానయోగ్య కార్యకరణ సంఘాత అస్త్వితి వాక్యా సో ఈ వాక్యాలన్నిటికీ కలిపే అర్థం ఏమిటి తాత్పర్యం అర్థం అంటే తాత్పర్యం అట్ ఈస్ ది ఇంటెంట్ ఆఫ్ దిస్ హోల్ సెక్షన్ దిస్ ఏరియా ఎందుకంటే శరీరము జిహ్వా కర్ణములు మూడు చెప్పబడ్డాయి శరీరమే విచర్షణం జిహ్వామే మధుమత్తమా కర్ణాభ్యాంభూరి విష్ణువు వీటి మూడు వాక్యాలకి తాత్పర్యం ఏమిటంటే ఈ కార్యకరణ సంఘాతము శరీరము ఇంద్రియములు అన్నీ కలిపి ఉన్నాయి కార్యకరణ సంఘాతం సంఘాతము అంటే అసెంబ్లీ అన్నీ ఒకచోటికి చేరిస్తే దాన్ని సంఘాతము అంటారు సో కార్య అంటే ఫిజికల్ బాడీ కరణ అంటే ఆ ఫిజికల్ బాడీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఇంద్రియముడు ఈ సంఘాతము కలయిక ఈ కార్యకరణ సంఘాతము అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అని ఈ సంఘాతము ఆత్మజ్ఞాన యోగ్యము అగుగాక ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఈ సంఘాతం సహకరించాలి ఈ సంఘాతము రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేసింది అనుకోండి మనం ఆత్మజ్ఞానానికి దూరంగా వెళ్ళిపోతాం ఈ సంఘాతము రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేయడం మానేస్తే సరిపడుతుంది అంటే అంతే చేయాల్సింది ఇది ఆత్మజ్ఞానము వైపు ప్రవహించక్కర్లేదు ఎందుకంటే ఆత్మజ్ఞానం స్వరూపమే ఆత్మ ఆత్మ దూరంగా ఏం కేవలము ఆత్మజ్ఞానానికి ఆటంకం కాకుండా ఉంటే సరిపడుతుంది దేహము నా సాధనకి ఆటంకం కాకపోతే చాలు మనస్సు జ్ఞానానికి అడ్డుపడకుండా ఉంటే చాలు ఇంద్రియాలు కూడా అంతే కాబట్టి మీరు వాగింద్రియంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనుకోండి వాక్కు అనే ద్వారబంధం ద్వారం గుండా మనస్సు సంసారంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ విధంగా చాలా పెద్ద ఆటంకంగా తయారవుతుంది శ్రీకృష్ణుడు గీతలో అంటాడు శృతి విప్రతిపన్న శృతి విప్రతిపన్నాతే య స్థాస్యతి నిశ్చల సమాధావచలాబుద్ధి ఏదో ఉంది మోహకలిలం ఏదో సంథింగ్ సో శృతి విప్రతిపన్నాతే అని సో శృతి అంటే శ్రవణం విప్రతిపన్న అంటే రెండో అధ్యాయంలో వస్తుంది దీంట్లో చితప్రజ్ఞ లక్షణాలకి ముందు శ్లోకం ఇది సో శృతి విప్రతిపన్నతే బుద్ధి బుద్ధి పలు మార్గాలలో చెడు మార్గాలలో ప్రవా ప్రయాణం చేస్తోంది విప్రతిపన్న విప్రతిపత్తి అంటే తప్పుడు అభిప్రాయం తప్పుడు నిశ్చయానికి విప్రతిపత్తి అని పేరు ప్రతిపత్తి అంటే జ్ఞానం విరుద్ధమైన ప్రతిపత్తి తప్పుడు అభిప్రాయాలన్నింటినీ మనస్సు నింపుకుంటూ ఉంటుంది ఎలా నింపుకుంటుందో తెలిసిన శృతి అంటే శ్రవణం ద్వారా ఎప్పుడు కూడా మన మనస్సులో ఒక రాంగ్ నోషన్ ఎలా పడుతుందో చెప్పండి చెవి ద్వారా పడుతుంది సో ఎవరిలో వచ్చి చెవిలో ఊదుతారు ఊదితే మన మనస్సులో ఒక తప్పుడు అభిప్రాయం నిలబడిపోతుంది ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళందరూ మన చెవిని ఇల్లు కట్టుకుని చెవిని ఇల్లు కట్టుకుని మార్మోగిస్తూ అలా అంటారు కూడాను చెవి దగ్గర ఇల్లు కట్టేసుకున్నాడండి అని అంటారు అంటే అలా అదే పనిగా నిరంతర విషయాన్ని ఉంటే విని విని విని వీడు ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీకృష్ణుడు అంటాడు నువ్వు ఎన్నెన్నెన్నో విని నీ మనస్సు కూడా కలుషితమైపోయి కూర్చుంది అది స్థిరంగా నిశ్చలంగా ఉండాలి అంటే ముందు ఈ తప్పుడు శ్రవణాన్ని మానేసి సన్మార్గంలో శ్రవణానికి నువ్వు రావాల్సి ఉంటుంది అని అక్కడ ఆ ప్రకరణాన్ని బట్టి పెట్టాను కాబట్టి శ్రవణము అన్నది ఈ వినికిడి అనేటువంటిది చాలా ప్రముఖమైన సాధనము ఇది మనకి యోగ్యంగా దాన్ని మనం మలుచుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా కార్యకరణ సంఘాతమంతా కూడా ఆత్మజ్ఞానానికి అనురూపంగా తీర్చిదిద్దుకోవాలి దానికోసం ప్రార్థన ఈశ్వరుని ప్రార్థన ప్రార్థన చేస్తూ ఉంటే బలం వస్తుంది ఓ పరమేశ్వర నాకు మనోబలమును ఇమ్ అని మీరు ప్రార్థించారనుకోండి నాకు సుఖదుఖాలని సమ సంతోలనంతో ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థించారనుకోండి ఇప్పుడు ప్రార్థన అయిపోయింది ఆ భగవానుడు ఎప్పుడో సావకాశంగా ఎప్పుడో ఆ బలాన్ని అలా అక్కడి నుంచి అక్కడి నుంచో కిరణం ద్వారా పంపిస్తాడని మీరు అనుకుంటున్నారా అలాగేం కాదు ఏ క్షణంలో మీరు ప్రార్థన చేశారో ఆ క్షణంలోనే మీ హృదయంలో ధైర్యం నిర్మాణం అవుతుంది ఆల్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఎందుకంటే మీకు ఆశీర్వచనం ఇవ్వాల్సిన భగవానుడు హృదయం లోపల ఉన్నాడండి బయట ఎక్కడా లేడు ఆయన ఆశీర్వచన ఇచ్చాడు అనుకోండి అది హృదయం ద్వారానే ఇస్తాడు బయట నుంచి వేడు ఉడికే అలా కథల్లో చెప్తారు అలా బయట నుంచి ఇచ్చేదని అలా అన్నాడని ఈ చేతి మధ్యలో చిన్న గుండ్రంగా ఏదో ఒకటి ఉంటుంది దాని నుంచి అలా కిరణం వచ్చేసి మీ మొహాన్ని కొట్టేస్తుంది కొట్టేస్తే మీ లోపలంతా ఏదో అయిపోతున్నాను ఉడికేలా కథ కింద చెప్తారు చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఎప్పుడు మీకు ఆశీస్సు కలిగినా అది హృదయం లోపల నుంచే ఆల్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ విత్ ఆల్ బ్లెస్సింగ్ వితౌట్ ఎక్సెప్షన్ కాబట్టి సో ఈ కార్యకరణ సంఘాతము ఆత్మజ్ఞాన యోగ్యము అగుగాక అని ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే దానికి ఆ యోగ్యత సిద్ధిస్తుంది ప్రార్థన చేసేది ఇప్పుడు మరోపుడు ఫలం కాదు అదృష్ట ఫలం మరోపుడు దృష్టఫలం అప్పటికప్పుడు మీకు మనస్సుకి పవిత్రత మనస్సుకి ధైర్యం వచ్చేస్తుంది జిఫ్వామే మధుమత్తమా అని అంటారు దాని అర్థం తెలుసుకోకుండా అనేస్తాను వేదం చదువుకున్నప్పుడు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయరు నేను ఎంతోమందిని ఎరుగుతున్నాను ఇరాదేవహోర్ మనది మహావేగంగా చెప్పేస్తారు మధువది షే మధువని మధుమని షే మధువదిగా దాని మీద ఘన కూడా చెప్పేస్తారు మధు మనిషి శేమని షేమధు మధుమని షేము మధు అని అలా ఘన కూడా చెప్పేస్తారు కానీ ఆ ఘన వెంటనే పరుషంగా మాట్లాడతారు ఏట్రా కాఫీ లా ఉంది ఏమిటరా అని పరుషంగా మాట్లాడతారు అలా ఎందుకు అయిందో చెప్పమంటారా ఆ మధు అనే దానికి అర్థం ఉంది ఆయన తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేయకపోవటం మూలంగానే ఆ దోషం వచ్చింది మధు మధు వదిష్యా అని ఎప్పుడూ ఆయన అర్థం తెలుసుకునే ప్రయత్నం ఏం చేయలేదు అర్థం తెలుసుకోవడం ప్రారంభిస్తే కష్టం ఏం కాదు సింపుల్గానే ఉంటుంది ఏముంది మధు మనిష్యే మధు వదిష్యే ఏం కష్టం ఉంది అసలు ఆరంభం చేయాలి ఆరంభం చేస్తే అన్ని అర్థాలు తెలుస్తాయి అర్థాలు తెలుస్తూ ఉంటే అది బాగానే ఇది అని అనిపిస్తుంది మీరు అర్థం తెలుసుకోకుండా వేదమంత్రాలు వేదమంత్రాలు అంటో అలాగే కూర్చోండి ఒక లైఫ్ టైమ్ అంతా అలాగే కూర్చుంటో వాటిని అలా వింటూ ఉండండి మీకు అర్థం తెలియకుండానే లైఫ్ పూర్తయిపోతుంది అలా అయిపోకూడదు కాబట్టి అర్థాన్ని భావన చేస్తూ ఉండగానే ఆ వాక్కులోకి మాధుర్యం వచ్చేస్తుంది అేవుని ముందు కూర్చుని ఆ మాట అన్నప్పుడల్లా ఆ భావన చేయగలిగి ఉండాలి రుద్రాభిషేకం ఓ మంత్రం చెప్తారు అసలు మంత్రం అభిషేకం కోసమే ఉద్దేశించబడింది అయం హస్తో భగవాన్ అయం మే భగవత్తర అయం ఆ మా అభిషేకం చేసేప్పుడు చేతిని చూస్తూ చేతిని భావన చేస్తూ అభిషేకం చేయాలి అయమ్మే హస్త భగవాన్ ఈ హస్తము భగవంతుడిది దీంతో భగవంతుని శక్తి ఉన్నది ఎందుకో తెలుసునా అక్కడ ఉండే శిలనే శిలయందు ఈశ్వరత్వాన్ని భావన చేసి ఆ తర్వాత ఆ శిలపై అభిషేకాన్ని చేసి దానికి ఈశ్వరత్వాన్ని ఇచ్చింది చెయ్యే కదండి కాబట్టి ఆ దానికి ఇచ్చింది చెయ్యే కదా చెయ్య హృదయం నుంచి చేతిలోకి వచ్చింది కదా ఆ భావనాశక్తి కాబట్టి అయం మే హస్త హా భగవాన్ చెయ్యే భగవంతుడు ఒక శిల్పి ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ రూపాన్ని చెక్కాడు ఆ శ్రీకృష్ణ రూపాన్ని చూచి ఎంతోమంది భక్తులు మహానందాన్ని పొందుతున్నారు ఇప్పుడు భగవానుడు ఆ శిల్పంలో ఉన్నాడు కదా వాళ్ళ హృదయంలో ఉన్నాడు ఆ శిల్పంలో ఉన్నాడు కానీ ఆ రెండింటికంటే ముందు వీడి చేతిలో ఉన్నాడు అయం మే భగవాన్ అయం ఏ భగవత్తర ఈ హస్తము సమస్త సంపదలకు నిలయం అయం ఏ విశ్వభేషజ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి పసరు వేది అంటారు పసరువేదో పరసువేదో ఏదో అంటారు దాన్ని పసరువేది సో మ్యాజిక్ శివాభిమరుషన ఈ హస్తంతో నేనేది దేనిని స్పృశిస్తే అది మంగళమైపోతుంది శివ మంగళకరమైన అభిమర్షన స్పర్శ కలది ఈ హస్తము నేను ఈ హస్తంతో ఏది ముట్టుకుంటే అది మంగళము ఇది ప్రార్థన ఈ ప్రార్థనని భావన చేస్తూ మీరు అభిషేకం చేశారనుకోండి అప్పుడు ఈ హస్తంతో లంచం తీసుకోవడం సాధ్యపడుతుందా ఈ హస్తంతో ఇతరుల ఇతరులకు ద్రోహం చేయడం సాధ్యపడుతుందా జీవితం చాలా పవిత్రమైపోతుంది అయితే ఆ మంత్రం యొక్క అర్థాన అర్థం నా దగ్గరకు వస్తే చూస్తాను నేను అనే లెక్కలో మీరు కనుక జ్ఞాన శత్రువహ అని అసలు జ్ఞానం అంటే మనకి దగ్గరికి ఎలా వస్తుందో నేను చూస్తాను ఈ జ్ఞానం దీని అర్థం నా దగ్గరికి ఎలా వస్తుందో చూస్తాను అని దాని ఎక్కలో మీరు బాగా అధ్యయనం చేసి ఒక జీవితకాలం హోం అభిషేకం చేస్తారు ఈ భావనే ఉండదు అసలు ఆ మంత్రానికి ఈ కూడా గమనించరు ఎంతసేపు భగవానుడు అక్కడ ఉన్నాడే కానీ భగవాన్ అనే భావన మనస్సులోకి రాలేదు అనుకోండి ఆ మంత్రం యొక్క విలువ మనకి లేకుండా పోతుంది కాబట్టి సో ఏ సమయంలో మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ సమయంలోనే ఆ ప్రార్థన యొక్క ఫలము మనకి లభించేస్తూ ఉంటుంది సరే తర్వాత భాష్యం మేధాచేవ హి ప్రార్థ్యతే ఇక్కడ మేధా మేధా సూక్తం ఇది మేధ చేసేటువంటి జపము మంత్రం కాబట్టి అయితే ఈ మేధ కో మేధ ఎందుకోసం అంటే మేధ కూడా అంటే బుద్ధిశక్తిని కూడా మనం ప్రార్థించే దేనికోసము అంటే ఆత్మజ్ఞాన యోగ్యత కొరకు మాత్రమే కాబట్టి బుద్ధి మనస్సు వాక్కు దేహం ఈ నాలుగు కలిసి నన్ను ఆత్మజ్ఞానానికి అనగా మోక్షానికి యోగ్యునిగా తీర్చిదిద్దుగాక అని మనం పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం तर मंत्र तरा, ब्रह्मण कोशो मेधया पिहता श्रुत मे गोपाया भाष्य ब्रह्मण परश असेरीवा उपल्यधिष्ठान కోశ అసి ఓంకారాన్ని ఉద్దేశించి మంత్రం చెప్తోంది ఓ ఓంకారమా నీవు అసి అంటే అసి అంటే ఉత్తమ మధ్య పురుషాయక వచ్చినావు నీవు బ్రహ్మకు బ్రహ్మ అంటే పరమేశ్వరుడు కోశము అగుచున్నావు కూశము అంటే పెట్టి సో ఇప్పుడు ఉంగరం పెట్టుకునే పెట్టి ఉందనుకోండి చిన్న పెట్టులో ఉంగరం పెట్టుకుంటారు ఇప్పుడు ఆయన ఏమని అడుగుతున్నాడు అంటే నా ఉంగరం పెట్టేది అని అడుగుతున్నాడు ఎందుకు ఉంగరం పెట్టేందుకు అంటే ఉంగరం పెట్టి ఉంటే దాంట్లో ఉంగరం అందుకోసం నేను నా ఉంగరం పెట్టుకునే నాకు కళ్ళజోడు పెట్టి ఎక్కడ రా అని అడుగుతారు కళ్ళజోడు పెట్టేందుకు కళ్ళోడు పెట్టి పెట్టుకుంటావా అంటే అలా కాదు కళ్ళజోడు దొరికితే కళ్ళజోడు పెట్టే దొరికితే కళ్ళజోడు దాంట్లో ఉంటుంది ఆ విధంగానే నీవు ఓ ఓంకారమ్మ ఆ పరమేశ్వరునకు పెట్టే వంటి దానవు పెట్టెవు బ్రహ్మణ కోశ అసి సో అసేరివ ఉపలబ్ సో అసి అంటే కత్తి కత్తికి ఒక కోశం ఉంటుంది నేను ఉంగరమును కలదోడు అన్నాను శంకరుడు అసి అంటున్నారు కోశము అంటే ఒరా అంటారు ఒరా తెలుసు అంటే చర్మంతో చేసి ఉంటుంది చర్మంతో ఏదో లేకపోతే బట్టతోటో ఏదంతతో చేస్తారు ఒక దాంట్లో ఈ కత్తిని దాచిపెడతారు ఏమంటారు వర అంటారు వర వరా అంటారు ఎల్లో రాసేపుడు ఓ రాస్తారు ఓ రాస్తారు కాబట్టి నేను ఒరా అంటున్నాను ప్రొనౌన్స్ చేసేవాళ్ళు వరాని ప్రొనౌన్స్ చేస్తారు వరాన్ని ప్రొనౌన్స్ చేస్తారు కత్తి వర సో కత్తిని దాంట్లో దాచిపెడతారు ఎందుకంటే అది సేఫ్గా ఉంటుంది లేకపోతే కత్తిని మామూలుగా ఆ బ్లేడు ఓపెన్గా పెట్టారనుకోండి చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళైనా ఎవడైనా పరాకుగా దాన్ని ముట్టుకుంటే చేతిపోతుంది అందుకోసం కత్తిని వరలో దాచిపెడతారు ఆ వరకి కోశము సో ఇప్పుడు అసేహే ఉపలబ్ధి అధిష్టానం కత్తి ఎక్కడుంటుంది కత్తి వరలో ఉంటుంది కళ్ళదోడు ఎక్కడ ఉంటుంది కళ్ళదోడు పెట్టెలో ఉంటుంది సో ఆ విధంగా పరమేశ్వరుడు ఎక్కడుంటాడు ఓంకారములో ఉంటాడు బ్రహ్మణ కోశీ ఏమిటి ఆ కోశం అంటే ఏమిటి అక్కడ దాని కాదు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పి దాని తాత్పర్యం చెప్తున్నారు వంహి బ్రహ్మణ ప్రతీకం నువ్వు బ్రహ్మకు ప్రతీకవు అగుతున్నావు ప్రతీక ఇట్స్ ఎంట్రెస్టింగ్ వర్డ్ ప్రతీకోపాసన అంట మీరు శాలగ్రామశిలని తీసుకుని పెట్టు ఎదురుకుండా పెట్టుకుని లేకపోతే పసుపు విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద అండి విఘ్నేశ్వరుడు అంటే రూపం కూడా ఉండదు ఊరికే పసుపు ముద్ద పసుపు ముద్ద ఎదురుకుండా పెట్టుకుని దానిందుకు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు ఇప్పుడు పూజింపబడే విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడు ఈ పసుపు ముద్ద ఆ పరమేశ్వరునకు ప్రతీక అనుకుంటాం సింబల్ సింబల్ అను ఊరికేదో ట్రాన్స్లేట్ చేశాను నేను దేని ఎందైతే పరోక్షమైన అంటే ఇంద్రియ గోచరము కానీ ఒక గొప్పది ఒక మహత్తత్వము ఒక విశాలమైన విస్తృతమైన స్వరూపము కలది అంటే ఏమిటి పరమేశ్వరుడే కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి సర్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఏ చిన్ని వస్తువులో మీరు దర్శిస్తారో ఆ చిన్ని వస్తువు ఆ పరమేశ్వరునికి ప్రతీక అనబడుతుంది ఆ చిన్ని వస్తువుని చూడగానే మీకు పరమేశ్వర భావన హృదయంలో కలుగుతుంది సో సాలగ్రామ శిలని చూడగానే మీకు విష్ణు బుద్ధి కలుగుతుంది ఓం అనగానే ఆ సంసార భావనలన్నీ ఒక్కసారిగా బంద్ అయిపోయి మనస్సు ఈశ్వర భావనతోటి నిండుతుంది దేవాలయంలోకి వెళ్ళి దేవుడి ముందు నిలబడగానే మనస్సులో ఈశ్వర భావన ప్రతిష్ఠితమైపోతుంది అదేవిధంగా ఓమ్మను మీరు ఉచ్చరిస్తూనే మీరు దేవాలయంలో దేవుణ్ణి చూసేసినట్టే మనసులో ఈశ్వరుడు నిండిపోతాడు కనుకనే ఓంకారము ఈశ్వరునకు ప్రతీక అనబడుము బ్రహ్మణ ప్రతీకం కాబట్టి అదే అంటున్నారు త్వయి బ్రహ్మోపలభ్యతే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు దేవాలయంలో ఆ గర్భగృహంలో ఆ మూర్తి ఎందుడు శివుడు ఎక్కడున్నాడు లింగమునందున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు సాలగ్రామ శిల ఎందున్నాడు అని చెప్పినట్టుగా పరమాత్మ ఎక్కడున్నాడు త్వయీ ఓంకారమా నీ ఎందు పరమాత్మ లభిస్తున్నాడు లభించడం అంటే ఆ లింగాన్ని పగలగొడితే లోపల నుంచి శివుడు పైకి వస్తాడు అని అని అనుకోవద్దు ఒక కథలో చూపిస్తే చూపించవచ్చు ఇప్పుడు నాటకంలో ఏదైనా శివుడి మీద నాటకం వేస్తున్నారండి శివుడి మీద నాటకం వేస్తుంటే ఆ లింగంలోంచి శివుడు వచ్చేయడని చూపించినట్టుగా చూపిస్తారు అక్కడ అట్టతో చేసిన లింగం లాంటిది ఒకటి పెట్టి ఆ రెండు అట్టలు ఇలా విడిపోతే దాంట్లో నివుడు ముందుకు వచ్చినట్టుగా చూపిస్తారు అలాగే వస్తాడని మీరు అనుకోవద్దు దట్ ఈస్ నాట్ ది వే దాని అభిప్రాయం ఆ లింగాన్ని చూస్తూనే మనస్సులో శివ భావన కలుగుతుంది దాన్ని ఉపలబ్ధి స్థానము ఉపాసన యొక్క స్వరూపం అలాగే ఉంటుంది దాన్ని లిటరల్గా మనం చూడకూడదు సుట్టి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి చూపించరా శివుణ్ణి ఎక్కడున్నాడు చూపించినాకు అంటే వాడు అడిగిన వాడిది అజ్ఞానమే అయ్యో వీడు చూపించలేకపోయాడు వీడికి పవర్ లేదు వీడికి మహిమ లేదు అని అనుకున్నవాడిదే ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఆల్ పీపుల్ ది మిస్టిఫై ఎవరింగ్ మిస్టిసిజంని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అది లేని చోట యొక్క స్వరూపం ఇంత మాత్రమే ఒక ఆయన అంటారు నాతోటి నేను శివలింగాన్ని నాలుగు కింద పెట్టుకుని ఆరు మాసాలు తపస్సు చేశాను ఎందుకు శివలింగాన్ని నాలుగు కింద పెట్టుకుని తపస్సు చేయడం ఏమిటి అలాగే ఏ శాస్త్రం అనుకు చెప్పలేదు అలా ఎందుకు అలా ఎందుకు చేయాలి అలా చేయక్కర్లేదు శివలింగాన్ని ఎదుర్కొండ పెట్టి నాలుగు కింద పెట్టుకోకూడదు కూడా అలాగే చక్కగా ఎదుర్కొంటూ పెట్టి దాంతో రోజూ ఉదయం సాయం దానికి ఒక పద్ధతి అభిషేకం చేయాలి కానీ నాలుగు కింద పెట్టి తపస్సు చేశారు ఇప్పుడు శివలింగాన్ని భద్రం చేసుకుని దానికి రోజు అభిషేకం చేసిన వాళ్ళు యాభై ఏళ్ళు అభిషేకం చేసినా అది చెప్పుకోరు ఊళ్ళో వాళ్ళు అదిదో పెద్ద విషయంగా అనుకోరు కానీ నాలుగు కింద పెట్టి నేను అభిషేకం చేశాను ఆరు మాసాలు జపం చేశాను అంటే అదిదో గొప్ప విషయం కింద స్వీకరిస్తాను సో పీపుల్ వాంట్ సంథింగ్ ఆర్డ్ స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్ మస్ట్ బి ఆర్డ్ విడ్డూరంగా ఉంటేనే అది స్పిరిచువాలిటీ ఇది నేను అనుకోవడం పూజ స్వామీజీ ఈ ఒపీనియన్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చాలా విస్తారంగా చేస్తున్నారేమో నేను అనుకున్నాను ఎప్పటి నుంచో ఆయన అలా చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంతా కూడా ఈ విధమైన భావజాలంతో కలుషితమై ఉన్నది మన పొలిటికల్ ఫీల్డ్ ఎలాగైతే అనేక రాంగ్ ఐడియాస్తో కలుషితమై ఉందో స్పిరిచువల్ ఫీల్డ్ ఈ విధంగా కలుషితమై ఉంది దాని కాలుష్యాన్ని నివారణ చేసి దాన్ని మళ్ళీ నార్మల్గా తయారు చేసి సర్వమానవులకు ఇది అందుబాటులో ఉండే విషయము అనే స్థితికి తీసుకురావాలంటే ఇటువంటి కొన్ని అంశాలను మనం క్షాళన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓంకారమునందు పరమేశ్వరుడు ఉన్నాడు అనగా ఓంకారమును ఉచ్చరిస్తూనే మీరు ట్రై చేస్తూడండి మీరు సాంసారికమైన భావన అధికంగా ఉందనుకోండి మీరు వెంటనే అరే ఈ సాంసారిక సంకల్పాలు ఇంతలా ఉన్నాయి ఇది మంచిది కాదు అని మీరు గ్రహించగలిగితే దాన్ని పోగొట్టే ఉపాయం ఏమిటంటే ఓం అని మూడు సార్లు మీరు అన్నట్లయితే పోతుందంతే మనోరాజ్యం అని ఒకటి ఉంటుంది మనోరాజ్యం అంటే గాలి మేడలు కడుతున్నా ఒంటరిగా కూర్చుని ఉంటాడు ఏదోదో భావం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఇలా అయింది ఇలా అయింది అని ఒక పెద్ద ప్రసాదాన్ని నిర్మాణం చేసేస్తుంది గాలి గాలిలో గాలి మేడ సో అలాంటి మనోరాజ్యం మనస్సుకు అలవాటైపోతుంది ఇట్స్ మెంటల్ హ్యాబిట్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఓవర్కమ్ ఇట్ అటువంటి మనోరాజ్యాన్ని ఓవర్కమ్ చేసేందుకు మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తే పోతుంది అని యోగశాస్త్రంలో చెప్పారు దీర్ఘం ఓంకారముచ్చార్య మనో మనోరాజ్యం జిగీషతే అనేదో వాక్యం ఆ మనోరాజ్యాన్ని పోగొట్టట మనోరాజ్యంలో తప్పేం లేదు తప్పు అభిప్రాయాలు ఏం ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ సందర్భంలో అయిన ఆలోచన సో అటువంటి ఆలోచనల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఇట్స్ ఆఫ్ ఎన్ ఫర్ ది మైంగ్ సో అలాంటిది ఉండకూడదు అది పోగొట్టాలంటే ఓ అని ఓంకారాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే ఆ మనోరాజ్యానికి తెరబడుతుంది క్రోధం వచ్చిందనుకోండి ఓ అని ఉచ్చరిస్తే ఆ క్రోధానికి తెరబడుతుంది ఓమ్మని మీరు అంటుండగానే మనస్సు శాంతమైపోతుంది ద సైకిక్ లైఫ్ అంటే మనస్సు నిర్మాణం చేసి ఒక అనొక జీవితము మనం మన మనస్సు నిర్మాణం చేసిన జీవితమే బ్రతుకుతూ ఉంటాం మనం మనస్సు మనకు జీ ఒక బ్రతుకుని నిర్మాణం చేసి పెడుతుంది మనం ఆ బ్రతుకే బ్రతుకుతూ ఉంటాం సైకిక్ లైఫ్ అంటారు ఈ సైకిక్ లైఫ్ ఈజ్ ఆల్ మిథికల్ దాంట్లో దాంట్లో సారవ ఏం లేదు అది మా చేత కల్పించబడినది సో ఈ సైకిక్ లైఫ్ దాన్ని కొంతసేపు బ్రేక్ చేస్తూ ఉండాలి లేకపోతే అది పిచ్చెత్తిపోతుంది దాంతో దాన్ని బ్రేక్ చేసేటువంటి ఉపాయం ఏమిటంటే ఓంకారము మీరు సైకిల్ లైఫ్ను ఎప్పుడైతే బ్రేక్ చేశారో అంటే మనస్సంకల్పములను ఎప్పుడైతే నివారించగలిగారు నిరోధించారో ఆ క్షణంలోనే మీరు ఆత్మస్వరూపులే నిలిచి ఉంటారు అంతకంటే ఏం చేయనక్కర్లేదు ఆల్ యువ్ టు డూ ఎందుకంటే ఆత్మరూపంగా పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఉపలభ్యమవుతూనే ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మిమ్ములను మీ హృదయంలో నెలకొని ఉండే పరమేశ్వరుడి దగ్గరికి తీసుకుపోయేటువంటి అద్భుతమైన సాధనము ఓంకారము అంచేతనే త్వయ బ్రహ్మ ఉపలభ్యత జనం ఏమనుకుంటారంటే పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని అనుకుంటారు అక్కడికి రైలు బస్సు వెళ్తే దొరుకుతాడు పరమేశ్వరుడు అనుకుంటాడు అన్ని రైళ్ళు అన్ని బస్సులు కలిపి ఓంకార రూపంగానే ఉన్నాయి మీరు ఓం అనే రైలు ఎక్కేశారంటే ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోతాడు ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు తర్వాత మేధయా లౌకిక ప్రజ్ఞయా పిహిత ఆచ్ఛాదిత సమాన్య ప్రజ్ఞ అవిదితత్వ ్రహ్మ కోశోశి మేధయా ఈ ఓంకారము పరమాత్మకి కోశమైతే మరి మాకు ఆ సంగతి తెలియకుండా దాగి ఉన్నది ఎలాగా అంటే మేధయా పిహిత మేధ అంటే లౌకిక ప్రజ్ఞ ఈ మేధ వేరు మనం ఏ మేధని ప్రార్థిస్తున్నామో ఆ మేధ వేరు స్థానం ఒకటే ఈశ్వరుని ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రజ్ఞ మనకి కావాలి ఆ జ్ఞానరూపమైన ప్రజ్ఞ అది ఎక్కడ పుడుతుంది బుద్ధి ఎందుకు పుడుతుంది ఇప్పుడు బుద్ధిలో ఖాళీ ఉందా లేదు మరి ఇప్పుడు బుద్ధంతా కూడా ఆవరించబడి ఉన్నది దేని చేతనం లౌకికమైన ప్రజ్ఞ చేతనం లౌకిక ప్రజ్ఞ అంటే ఏమిటి ఇట్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లౌకిక ప్రజ్ఞకు దృష్టాంతం చెప్తున్నా లేకపోతే ఈ హార్స్ రేసెస్కి సంబంధించిన లౌకిక ప్రజ్ఞ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చిన్న పుస్తకం ఉంటుంది స్మాల్ బుక్ ఈ మధ్యకాలంలో ఉందో లేదో ఐ ఐ న్యూ ఇట్ వంట ఐ వంట ఐ న్యూ ఇట్ అంటే నేను నాట్ దట్ ఐ వంట టు హార్స్ బట్ నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి నేను ఎలా పరిశీలిస్తూ ఉంటా సో హార్స్ రేస్కి సంబంధించిన బుల్లి పుస్తకం ఉంటుంది సాటర్డే మధ్యాహ్నం ఈ రూపాయికి దొరికి ఇప్పుడు మరి ఎలా ఉందో నాకు తెలీదు ఆ పుస్తకం తీస్తే రేసెస్ అన్ని దాంట్లో వరుస లిస్ట్ ఇస్తాడు ప్రతి హార్స్ యొక్క పిడిగ్రీ అది ఏ ఏ దాని వంశ పారంపర్యం ఈ ఋషులకి వాటికి ఎలా అయితే వంశ ఉన్నదో ప్రతి గుర్రానికి ఓ ఉంటుంది అది ఎలా ఉన్నది దాని మీద ఎంత బరువు వేస్తారు దాని మీద కూర్చుని జాకీ బరువు ఎంత వాడు పెట్టుకునే టోపీ బరువు ఎంత ఇవన్నీ మొత్తం సమాచారం అంతా ఉంటుంది దాని హిస్టరీ ఎన్ని నెగ్గింది ఇప్పుడు ఏమైనా నెగ్గే అవకాశం ఉందా అని ఈ సమాచారం అంతా ఉంటుంది దీన్ని చాలా గొప్పగా తెలిసేసుకుని చర్చించుకునేటువంటి వాళ్ళు జనం దానికి దానికి టికెట్లు అమ్మేవారు టికెట్ల కోసం మీరు హాఫ్ సేస్ కోసం అక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ అప్పుడు అలా అమ్మేవారు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి మనం తెలీదు సో ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని మన ఇంట్లో కూర్చొని మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండటం మొత్తం సమాచారం అంతా ఈ గుర్రం పేరు చెప్తే దాని వంశవృక్షం అంతా చెప్పేవారు ఆ విధంగా నేను ఎంతోమంది నెరుగుతున్నాను దీనికి లౌకిక ప్రజ్ఞ లేకపోతే పొలిటిక్స్కి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఈ లౌకిక ప్రజ్ఞందే ఇది ఏం చేస్తుందంటే హృదయంలో నిలిచి ఉండే పరమేశ్వరుణ్ణి కప్పివేస్తుంది మేధయా సో కొంతమంది ఏం చేస్తారంటే శాస్త్రాన్ని బాగా వల్లించేస్తారు వేదాంత శాస్త్రమే అనుకోండిపో ఎంత బాగా వల్లించేస్తారంటే అద్వైత సిద్ధి మొదలైన గ్రంథాలన్నింటినీ కూడా తల్లకిందులుగా అప్పు చెప్పేసి ఎంత గట్టిగా వల్లించేస్తారు కానీ ఆత్మస్వరూపం గురించి వారికి ఏమైనా తెలిసిందా అంటే వారు ఏమైనా చెప్తారో తెలుసినా ఆత్మస్వరూపండి అనుకుంటున్నావు అదంత తేలిక దానికి ఎన్ని జన్మల పుణ్యం కావాలో అంటే అర్థం ఈ జన్మలో అది రాదని చెప్తారా ఫైనల్గా ఆయన అభిప్రాయం అది దట్ ఈస్ వాట్ కి మీన్స్ అంటే ఇంత శాస్త్రాన్ని చదివి how he could overlook the basic truth and the aa shastranne sadivina paddhate ala unde pooja swami ki din medu naku nene swami ki adigane emanni what is this paradox an adigita ayinge peru nu gavaninchavallo edonu for this gentleman ee shastra adhyayanam it is a goal for him it is not a tool it is not a tool for him it is a goal అదే గోల్ అదే ఈ పుస్తకం నేను చదువుకోవాలి అని గోలుగా పెట్టుకున్నాడు ఆయన చదివేసుకున్నాడు ఈ పుస్తకం చదువుకుని దీని ద్వారా నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఆయన గోలుగా పెట్టుకోలేదండి దేర్ ఫార్ ఈ పుస్తక పఠనం ఇట్ హెస్ బికమ్ ఎన్ ఆస్టకిల్ ఇన్ హిస్ పార్ సో దీ లౌకిక ప్రజ్ఞ మీన్స్ ది సెక్యులర్ ఇంటెలిజెన్స్ ది సోకాల్డ్ సెక్యుల్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెక్యులర్ ఇంటెలిజెన్స్ బట్ ది సోకాల్డ్ ప్రాపంచిక పరిజ్ఞానం ఏదైతే కలదో ఇది మరీ ఎక్కువైపోతే వాడికి ఆత్మస్వరూపం అంత అధికంగా కప్పుబడిపోతుంది కాబట్టి ఊరికే లౌకిక ప్రజ్ఞ విషయంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు మనకేదో కొన్ని డ్యూటీస్ ఉంటాయి మనకి ఆ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయటం కోసం ఎంతటి లౌకిక ప్రజ్ఞ అవసరమో అంతటి అంతమాత్రం స్వీకరించి అక్కడతో దానికి స్వస్తి చెప్పి మానవుడు ఆ ఉండే ప్రయత్నాన్ని అంతర్ముఖుడై ఉండే ప్రయత్నాన్ని చేయాలి లౌకిక ప్రజ్ఞ అంటే అది బహిర్ముఖత్వం కేవలము బహిర్ముఖుడై ఉండి చేస్తుంది లౌకిక ప్రజ్ఞ కాబట్టి ఈ లౌకిక ప్రజ్ఞలో పడి దాని ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన వాడికి వాడి హృదయంలోనే ఆత్మ ఆ పరమేశ్వరుడు నిలిచి ఉన్న కప్పబడే ఉంటాడు మేధయా పిహిత ఓం అని ఇలా ప్రసన్నంగా కూర్చుని మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఆ మనస్సులో చెలరేగా ఆలోచనల్ని ఒకంత పక్కన ఓం అని తన స్వరూపంలో తాను నిలిచి ఉండే ఈ అంతర్ముఖత్వము అది చాలా కఠినమైన విషయం ఎవరికి లౌకిక ప్రజ్ఞలో మునిగి తేలియాడు దీనికోసం మీరు కేవలము ఒకనొక ఆశ్రమంలో మాత్రమే సాధ్యపడుతుందని మీరు అనుకోకర్లేదు దీనికి ఆశ్రమానికి ఏం సంబంధం లేదు వేర్ యు ఆర్ వాట్ యాక్టి వాట్ యాక్షన్స్ యూఆర్ పెర్ఫార్మింగ్ ఆల్ దట్ ఈస్ ఓకే మనకు కావాల్సింది అంతర్ముఖత్వం ఇప్పుడు ఒక ఆశ్రమానికి హెడ్గా ఉండే ఆశ్రమన్ని నడిపిస్తున్నాడండి వాడు అంతర్ముఖుడుగా ఉండాలా అక్కర్లేదా ఉండాలి కదా ఒక అంతర్ముఖుడుగా ఉండి టైం వాడికి లేదనుకోండి బహిర్ముఖుడుగా ఉన్నట్టే కదా ఇంకో గృహస్థు గృహ కార్యాలను నిర్వహించుకుంటున్నాడు అప్పుడప్పుడు అంతర్ముఖత్వాన్ని అంతర్ముఖంగా ఉండే ప్రయత్నం చేస్తాడు దీంట్లో ఎవడు కృతార్థులైనట్టు గృహస్థే కృతార్థులు అంటే కృతార్థులు అవ్వడానికి గృహస్థులే ఉండి తీరాలని నియమం పాయింట్ దట్ ఈస్ సెకండరీ ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఈస్ మీరు అంతర్ముఖంగా రోజు కొంతసేపు ఉండే అలవాటు ఉన్నదా ఈ అంతర్ముఖత్వానికి దోహదం చేసేటువంటి శ్రవణం మీరు చేస్తున్నారా సో ఆ సాధు సంగతి సత్సంగము రెండు సాధు సంగతి అంటే విత్ రిఫరెన్స్ టు సాధు యాజ్ ఎ పర్సన్ అండ్ ది కంపెనీ ఆఫ్ ది మహాత్మాస్ దంబర్ టూ సత్సంగము అంటే శ్రవణము కేవలం కొంతమంది సాధు సంగతి చేసి వదిలేస్తారు అలా ఉండకూడదు సాధు సంగతి సత్సంగము రెండు ఉండాలి ఈ రెండింటికి తోడుగా మీ వ్యక్తిగత జీవనంలో అంతర్ముఖత్వము బస్ యుస్ ఎనిస్ట్ డోంట్ నీడ్ ఎనిథింగ్ ఉన్న ప్లేస్ మార్చి కొత్త ప్లేస్కి వెళ్ళక్కర్లేదు చేస్తున్న పని ఇంకో పని చేయనక్కర్లేదు ఏమీ అక్కర్లేదు నేను మీకు చాలా పెద్ద అనుభవం చెప్తున్నాను మీరు ఉన్న చోట మీరు కృతార్థమైపోవద్దు ఎందుకంటే ఉన్న చోట నుంచి పక్కకి జరిగాలనుకోండి దట్ ఈస్ ఎ వెరీ బిగ్ డైగ్రషన్ ఆఫ్ ది మైండ్ అండ్ ఆ నూతన స్థానంలో మీరు సెటిల్ కాలేకపోయారు అనుకోండి దెన్ యు ఆర్ ఇన్ సీరియస్ స్ట్రబుల్ కాబట్టి ఉన్న చోట ఉండి మీరు ఈ మూడు పనులు చేయగలిగితే సాధు సంగతి సత్సంగము అంతర్ముఖత్వము అంతర్ముఖుడగుటకు పరమసాధనము ఓంకారము అయితే మంత్రజపము సో ఏవైనా కొన్ని సాధనలు పూజాది చేసుకోవడం కూడా అంతర్ముఖానికి భాగమే సో దీ హోల్ సాధనకి ప్రాధాన్యం ఉండేది సాధన చేసుకుంటూ ఈ విధమైనటువంటి త్రీ ఫోల్డ్ సాధన మీరు చేసుకుంటూ ఉంటే బస్ మీరు ఇప్పుడు ఇక్కడ కృతార్థులయ్యే ఉన్నారు కొత్తగా కృతార్థులు ఏమీ కాబట్టి సో ఈ లౌకిక ప్రజ్ఞ ఏం చేస్తుందంటే ఈ ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తుంది మేధయా లౌకిక ప్రజ్ఞయా పిహిత ఆచ్ఛాదిత అంటే అర్థమేట తెలుసున ఓ ఓంకారమా సహాత్వం అట్టి నీవు అంటే పరమాత్మకు కోశము వంటి దాను నీవు అట్టి నీవు సామాన్య ప్రజ్ఞ అవిదితత్వ సమాన్య అంటే లోక సమానము లోకంలో అందరికీ ఉండేటువంటి ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ గలవారి చేత అంటే ఈ అంతర్ముఖత్వం లేదు కేవలము బహిర్ముఖంగా ఉంటూ లౌకిక విషయాలన్నింటినీ బాగా శ్రద్ధగా తెలిసేసుకుంటూ ఉండే వారి చేత లౌకిక విషయాలని మాత్రమే తెలుసుకుంటూ ఉండే వారి చేత అవిదిత తత్వ నీ తత్వము వారికి తెలియదు ఓం అంటే తెలుసు వారికి ఓం అనే మాట వినని వాడేవాడండి ఓం అనే సౌండ్ సచే నాచురల్ సౌండ్ ఓ పక్షి కూస్తే ఓంలాగా ఉంటుంది ఓ పిల్లవాడు తల్లి అంటే అది కూడా ఓంకారాన్ని అనుసరించి ఉంటుంది ఓంకారం ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ నార్మల్ రొటీన్ సౌండ్ సరే ఓం అన్నది చాలా పాపులర్ కూడా వెరీ ఫేమస్ సో ఈవెన్ ఇతర దేశాల్లో వాళ్ళు కూడా ఓంకారాన్ని ఏమన్న ఈ విధంగా మార్చుకుని కూర్చున్నారు వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు ఉపయోగించుకుంటున్నారు శుభం పోయా మంచిదే కాబట్టి ఓం తెలియనివాడు ఎవడు కానీ ఓం యొక్క తత్వం తెలుసున్నవాడు తక్కువ ఓం ఓం ఓం అంటాడు ఓం ఓం ఓం అని నెక్స్ట్కి వెళ్ళిపోతాడు ఓం అన్నాడే కాని ఆ ఓంకారంలో